ఉన్న మంత్రాలిందుసరా ఒగి విచారించుకొంటే విన్న కన్నవారికెల్ల విష్ణునామ మంత్రము పరగపుచ్చకాయల పరసిపోదు మంత్రము గరిమముట్టంటులేని ఘనమంత్రము వరుసనెవ్వరు విన్నా వాడిచని మంత్రము అరయనిదొక్కటే పో హరినామ మంత్రము ఏ జాతి నోరికైన ఎంగిలిలేని మంత్రము వోజ తప్పితే చడక చడకవుండే మంత్రము తేజానొకరికిస్తే తీరిపోని మంత్రము సహజమైనదిదేపో సత్యమైన మంత్రము ఇహము పరము తానే ఇయ్యచాలిన మంత్రము సహజమై వేదాలసార మంత్రము బహునారదాదులల్ల పాటపాడిన మంత్రము విహితమైన శ్రీవేంకటేశు మంత్రము